మరి ఈ యొక్క స్కై ఆరాధనలో ప్రభు మరి మేము టీమ్స్ లో ఉండగా అందరినీ సమకూర్చిన విధానాన్ని బట్టి మీ నామానికి మేము చెల్లిస్తుంటున్నామయ్యా తండ్రి మరి రానయన్న బిడ్డలను మీరు రప్పించండి ప్రభావ తండ్రి మరి ప్రార్థనకు జవాబు దయచేయండి పాటధార మహిమ పొందండి ప్రభు వాక్యంతో మీరు మాతో మాట్లాడండి ప్రభువా నైనా గ్రహించగల హృదయాన్ని మాకు దయచేయమని మీ వాక్యులను మాకు రిలీజ్ చేయమని మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ స్తూ మనము ఆయన చెల్లిస్తూ ప్రార్థించుకుందాము కృపా సత్య సంపూర్ణవు పరిశుద్ధుడుడవు పరిశుద్ధుడవు మహాఘనుడవు మహోన్నతుడవు గొప్ప దేవుడవు నీకు గొప్ప కార్యములను బట్టి నీకు వందనాలు స్తోత్రం స్తోత్రం లేదండి సాయంత్రకాల సమయం అందరి ఆయన మాకు సమయం కొరకు ప్రభా ఈ రీతిగా మమ్మల్ని కూడుకున్నట్టు ప్రభు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం గొప్ప దేవుడవు ప్రభుత్వ పాత సన్నిధిలో చేరి నీకు వాక్యం ధ్యానించటకు ప్రభ గొప్ప సత్యం తెలుసుకున్నటకు ప్రభ మమ్మల్ అందరినీ సమకూర్చిన దేవుడవు నీకు వందనాలు చెల్లిస్తున్నాం పరిశుద్ధాత్మ నడిపింపు ప్రతి ఒక్క బిడ్డలు మీరు దయచేసినందుకు వందనాలు రానయ్యిన బిడ్లందరినీ బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభావిన వాక్యం బట్టి ప్రభా ప్రతి ఒక్క బిడ్డలు హృదయం తీర్చుకున్నాను కొన్ని ప్రభా ధ్యానించటకు కృపణను గ్రహించండి నాయన నా తండ్రి ఆకాశ మహాకాశంలో పట్టజాలన్నంత విస్తారమైన కృపణ కొరకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా మమ్మల్ని అందరిని దర్శించండి మాతో మాట్లాడండి మమ్మల్ని ఉద్యీవపరచండి బలపరచండి మాలో బలహీనతలను మాకు చూపించండి ప్రభ సరి మనసు మాకు దండి నాయన నా తండ్రి నా ప్రార్థనలలో ప్రభన తండ్రి తప్పుడు దోషములు దొరకకుండా ప్రభ నా సన్నిధిలో పరిశుద్ధమైన విజ్ఞాపన బలిపీఠం ను ప్రభ మేము కట్టుకుంటు ప్రబంధ సదాకాలం ప్రభా మీ సన్నిధిలో మేము చేరు ప్రభా మిమ్మ స్థుతించడానికి మాకు ఇచ్చిన ఇక ధన్యతల కొరకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా మరి ఎంత లేని ఈ యొక్క భాగ్యం అనుగ్రహించినావు అందులో మా గొప్పతనం కాదన కేవలం నీ ప్రేమ కృప నా తండ్రి మమ్మల్ని జ్ఞాపం చేసుకుంటూ ఏ పార్టీ వారం ప్రభా అయినా సరే మమ్మల్ని ప్రభ మీరు ఈ రీతిగా నడిపిస్తున్నారు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ఇంకా రాన బిడ్డలు నడిపించండి రావాలని ఆశపడుతున్న బిడ్డలకు కూడా ప్రభా మీరు మార్గం దయచేయండి ప్రభ నా తండ్రి మీ స్వాధీనంలో పరచుకుని టెక్నికల్ ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా మీరు సరిచేయండి ప్రతి ఒక్కరు ప్రభ వాక్యం వినటకు వేగిరపడటకు సహాయం చేయండి ఇంతవరకు మా జీవితాలలో ప్రభా మీరు చేసిన ప్రతి మేలు కొరకాయి నా తండ్రి నీకు వందనాలు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభా ఎన్నో ఆపదలు ఆటంకంలలో ప్రభావితం అన్ని రకముల ఇబ్బందులు అనారోగ్యంలో మాతో కూడా ఉన్న దేవుడు మాతో మాట్లాడుతున్న దేవుడు మమ్మల్ని బలపరుచున్న దేవుడు స్వస్థపరచిన దేవుడు ప్రభ రదని మీరు ప్రతి కార్యం కొరకై మీకే వందనాలు చెల్లిస్తూ ప్రభ ఈ సాయంత్రకాలం మీ యొక్క ద్వారా మాతో మాట్లాడమని సమస్త ఘనత మహిమ ప్రభావం మీకే చెల్లిస్తూ ఏసయ్య శక్తి కలిగిన నామం అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ థ్యాంక్ యూ బ్రదర్ వందనాలు స్వరాజనా మాట ఆడుతున్నా ఓకే అన్న ప్రైజ్ లోడ్ అన్న అందరికి ప్రైజ్ లోడ్ ఆటలో పాట పాడుకున్నాం నీతో సామా అమ్మేవారు నీలా ప్రేమించేదెవరు నీలాక్షమీంచేదెవరు ఏసయ్యా నీల పాపి ప్రాణం పెట్టిన వారెవరు నీలా పాపి కై ప్రాణం పెట్టిన వారెవరు నీతో సామావారు నీలా ప్రేమించేదెవరు నీలాక్షమించేదెవరు ఏసయ్యా నీల పాపి పీక ప్రాణం భఠిన వారెవరు పాపి కై ప్రాణం భఠి నవారెవరు లోక బంగార ధన ధాన్యాదులు ఒక చోటించిన నీతు సరితూగుణ లోక బంగారము ధన ధాన్యాదులు ఒక చోటుంచిన నీతు సరితూగుణ జీవనాదులన్నీయు సర్వసంద్రమూలు ఒకటై ఎగసిన నిన్ను తాకాగలవా సర్వాలుకై ఎగసిన నిన్ను తాకళవ నీల జాలి గల ప్రేమ గల దేవుడెడి నీ మంచి దేవుడవు నీలా జాలి గల ప్రేమ గల దేవుడే డి మంచి దేవుడవు నీతో సమమెవరు నీలా ప్రేమించేదెవరు నీలా క్షమించేదెవరు ఏ సయ్యా నీలా పాపి కాణం పెట్టిన నీలా పాపి ప్రాణం పెట్టిన పలువేదాలలో వేద మత గ్రంథ పాప మేకని పరిశు దూఢీ మత గ్రంథల లో పాప పాప పరిహారరణుంది తిరిగి లేచి నటి దైవ నరుడరు పాప పరిహార దిల్వ మరణి తిరిగి దైవ నరుడేవాడు నీల పరిశుద్ధ దేవుడెవరు నారయ్యా నీ వేగ విమోచకుడవు నీల పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా విమోచకుడవు నీతో సమ ఎవరు నీలా ప్రేమించేదెవరు నీలా క్షమించేదెవరు నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు నీలా పాపి కై ప్రాణం పెట్టిన వారెవరు నేను వెదకాకున్నా నాకు దొరకతివి నే ప్రేమించకున్నా నన్ను ప్రేమించిటివి నేను వెదకాకున్నా నాకు దొరకీతి నే ప్రేమించకున్న నన్ను ప్రేమించితివి నీకు గాయాలు తరచుగరే గే పీతీని సహించి క్షమించి తీయాలు తరచు గే పీతీని నన్నెంతో సహించి క్షేమించి లోకాలున్నీ ఒక చోట పోగేసిన నీ వేగా చాదిన దేవుడవు లోక సౌఖ్యాలన్నీ ఒక చోట పోగేసిన నీ వేగా చాలిన దేవుడవు నీతో సమామేవరు నీలా ప్రేమించేదెవరు నీలా క్షమించేదెవరు ఈసయ కొంచెం సార్ చేస్తాను పరశుతురకు దేవ సర్వోన్నతులకు తండ్రి మీకు వందనాలు అయినా ఇంతవరకు మీరు మాకు సాహిత్యం నడిపించండి మీకు ఎంత వందనాలు ప్రభావ వివిధం నుంచి ఇంతవరకు వాళ్ళకి ఖర్చు కాపాడే సురక్షిత ఇంటి చేసేందుకు మీకు వంగనాలు ముఖ్యంగా ప్రభావ మీ శరత్నాల పాల్పంతో యోగ్యతని భాగ్యాన్ని మీరు మగించినందుకు మీకు మీ వాక్యం నిబా మా జీవితాలను సరి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు ఎంతో వననాలు మీ సాయంత్రం మీ సన్నిధికి తిరిగి వచ్చినామని అయినా మాతో మాట్లాడండి మా జీవితాలను సరిచేయండి ముఖ్యంగా మాకు మీరు పని అప్పగించారు ఆ పని ఎంతవరకు మేము అది మేము పరిశీలించుకున్నలాగా ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు మాలో ఇంకేమైనా అయోగ్యతలుంటే ఓ ప్రభావ మాలో ఇంకేమైనా బలహీనతలుంటే విచ్చూపించమని ప్రార్థిస్తున్నాం వాటి అన్నిటిని ఒప్పుకొని మేము బహు పరిశుద్ధంగా తయారు కావాలి ప్రభా ఎందుకంటే మీరు అక్కడ బహు సమీపంగా ఉండి పరిశుద్ధంగా సిద్దపడలాగా మిమ్మల్ని ముఖాముఖిగా చూసే దినం మేము సిద్దపడుతున్నాం అయినా సహాయపడమని ప్రార్థిస్తున్నాం సకల గోత్రంలో వారు రొమ్మ కొట్టుకుని వాక్యం ఎందుకంటే ప్రభావ వారిలో పరిశుభ్రత లేదు వారిలో రక్షణ కార్యం వారిలో నీతిని అనుసరించిన జీవితం లేదు కాబట్టినైనా అతి పరిశుద్ధంగా మేము జీవించలాగా మీ యొక్క వాక్యం చేత మమ్మల్ని తయారు కేవలం మీ వాక్యమే మమ్మల్ని శుద్ధీకరిస్తుందని హెచ్చరిస్తున్నాడు భగవత్ కీర్తనకారుడు కాబట్టినైనా ముఖ్యంగా ఈ యొక్క కాలంలో ఒక భయంకరమైన కాలంలో ఎట్లా జీవించాలా దుర్దిన ఉంటాం కదా వాటిని సదీనయం చేసుకోవాలని మీరు మాకు మార్గం చూపించమంటే ఆర్థిస్తున్నాం ప్రతి క్షణం మీ యొక్క సహవాసంలో ముందుకు సహాయపడండి ప్రవ అహిక విచారణ చేత గొప్ప జనసమూహం అంతా కొట్టుకుని పోతుండగా ప్రవ్వ మేము సంపూర్ణంగా మీ మీద మా మనసుని కేంద్రీకరించుకొని ప్రతి విషయంలో మీకే తల్లి ప్రాధాన్యత ఇచ్చేలాగా సహాయపడమని ప్రార్థిస్తున్నాం మా పనులు ప్రవ్వా సెకండరీ మీ పనులే ప్రైమరీ కాబట్టి వాటికి ప్రాధాన్యత ఇస్తే ముందు పోయే బిడ్డలుగా మనం తయారు చేయమని ప్రార్థిస్తున్నాం మాతో మాట్లాడండి గొప్ప దర్శనాలు దయచేయండి కృపావరణను అనుగ్రహించండి సంపూర్ణంగా అవును ప్రభావ ఎవరికైతే ఏ వరాలు అవి మీరే పంచి పెడతానని ఆయన కాబట్టి పరశురాత్మ దేవ మీ సహాయం బరువు అవసరం ప్రభు ప్రభు విషయం పట్ల అభివృద్ధి పొందుతా దేవుణ్ణి చిత్తమని వాక్యం సెలవిస్తుంది కాబట్టి నైనా సంపూర్ణంగా ఈ యొక్క అర్థం చేసుకుని అవి నెరవేరే టైంకి మేము ఎప్పుడేమో పరిశీలించుకోవాలి ప్రభావ అనేక మంది క్రైస్తవులు తప్పికూతారని వాక్యం హెచ్చరిస్తుంది ప్రభావ రక్షింపబడ్డ వారు బడు వారు బహు కొద్ది మంది అన్నా అని ప్రశ్నిస్తున్న శిష్యులైనా అప్పుడు మీరు అన్నారు ఇది మనుషులకు ఆ సాధ్యం కానీ సమస్తం సాధ్యం అంటే ప్రభు మీరు అవకాశాన్ని బట్టి మరోసారి మీకు వనాలనైనా మమ్మల్ని అందరినీ బలపరచండి ప్రభావ నిర్లక్ష్యమైన జీవితం నుంచి మాకు స్వస్థత దేయండి అవును ప్రభావ వేసిదారుల జీవితం నుంచి మాకు విడుదల కల్పించండి యథార్థతతో ప్రభావ పసిపిల్లల హృదయాన్ని మాకు అనుగ్రహించి మేము అటువంటి వారిదే పర్ణగ రాజ్యం అన్నారు కాబట్టి నైనా అటువంటి బృదం తెచ్చండి కానీ యుద్ద శోరులుగా తయారు చేయండి మా చేతులకు యుద్దాన్ని నేర్పమని ప్రార్చిస్తున్నాం కాబట్టి శత్రులతో యుద్దం చేయాల ప్రభు భారతీయ నేత్రాన్ని సిద్ధపరచుకోవాలని ఆయన మా ఆత్మీయ నేత్రానికి కొండ ప్రభు వాడిని ముఖాముఖి ఓ ప్రభావం కూలగొట్టాల ప్రభావ వాడి రాజ్యాన్ని తన మళ్ళీ కూలగొట్టి ప్రభు అందులో ఉన్న వారిని అందరినీ మీ రాజ్యం కొరికి సిద్దపరచాలా అటువంటి జీవితం మాకు అందరికీ కనుగరించి వింటున్న వారి జీవితంలో విశేషమైన అద్భుతాలు జరిగించి వారి జీవితంలో ఆగిపోయిన నేనన్నింటినీ నడిపించమని క్రీస్తు పరిషత్ నామం నాకున్నాం తండ్రి ఈరోజు జూన్ ఇరవై తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ప్రకారంగా మనముంటుంది బహులూన కాలం అని ప్రతిసారి బైబిల్ వాక్యం చెలగిస్తామండి ఎంతమంది గ్రహించగలుగుతున్నారో గానీ మనం కొంతకాలం నుంచి ప్రణాళిక ఇరవై వరద ధ్యానిస్తా ఉన్నాం అందులో గోగు మా గోగులకు సంబంధించిన బోధ ధ్యానిస్తున్నాం మనము వాటిని ధ్యానిస్తున్న విధంగా చూస్తే ఈ రోజు ప్రపంచాత్మకంగా గోగు మా గోగుల యుద్దమే జరుగుతుంది అంతా ఎక్కడ చూసినవే క్రైస్తవ సర్కిల్స్ లలో అవే కనిపిస్తా ఉన్నాయి రష్యా రష్యా మరియు ఉక్రెయిన్ల యుద్దము దాని ఇరాన్ యుద్దము ఇజ్రాయల్ యుద్దము ఇవన్నీ గోగు మాగోగుల సూచన అన్న విషయాన్ని అందరు ప్రకటిస్తూ ఉన్నారు కానీ మనకు తెలుసు ఇవి ఆత్మీయమైనవి ఎందుకంటే గోగు మాగోగులకు సంబంధించిన యుద్దము ఎహెచ్ గ్రంథం ముప్పై ఎనిమిదో మనం గత రెండు వారాల నుంచి ధ్యానిస్తా ఉన్నాం గోగు మాగోగుల యుద్దము జరిగింది గోగు నశించిపోయిన జీవితం మనకు తెలుసు ఆల్రెడీ అదే బబులోను ఏ భూమండలంలోనికి దిగిపోయింది అన్న విషయం మనకు తెలుసు అది ఇరాన్ ఉత్తర దిక్కున ఉండేది ఒకప్పుడు ఈ రోజు లేదది కండ కనిపించనిది ఇప్పుడు కానీ అది ఆత్మీయంగా ఉన్నది అన్న విషయాన్ని ప్రటన గ్రంథంలో మనం చూస్తా బబులోను కూలేను కూలెను అన్న విషయం రెండు సార్లు ఎందుకు చెప్పాగా ఒకసారి చెప్తే సరిపోతుంది కదా బబులోను కూలెను కూలెను అని రెండు సార్లు ఎందుకు చెప్పబడింది అన్నప్పుడు మనం గ్రహించాలా ఇవి రెండు గుంపులు గోగు అనేది గుంపు మాగోగు అనేది గుంపు ఇవి ఆత్మీయమైతని అయితే మనం గతంలో చూసిన విధానంగా ఈ గోగు మరియు మాగోగు అనేవాళ్ళు ఎవరని అయితే మాగోగు యాపేతు కుమారుడు మనము ఆది కాండము పదోద్యాల ధ్యానిస్తా ఉన్నాం అయితే ఈ యాపేత్ సంతతి అంతా యూరోపియన్స్ నేను చూపించిన గతంలో మీకు యూరోప్ ఉన్న దేశాలు యాపేత్ సంతతి అని కాబట్టి అవి పది దేశాలు అని నేను చూపించిన మీకు గతంలో అదే రీతిగా గోగు అనేవాడు ఈ యూరోపియన్ దేశాలలో కొన్ని దేశాలకి ప్రాధాన్యత నిలబడతాడు బహుశా అతనే యునైటెడ్ నేషన్స్ కౌన్సిల్ సెక్రటరీ జనరల్ అని కూడా గతాలు చూసినాం కానీ ఇవన్నీ ప్రకృతి సహజమైనవి అని కూడా నేను నా లాగానే మన చాలా మంది కూడా చూసి ఉంటారు బహుశా కానీ మనకే బయలుపరచిన చెప్పడానికి ఎందుకంటే దేవుడు అనేక ప్రపంచాత్మకంగా ఏర్పరచుకుంటాడు వీటన్నిటిని చూపించడానికి చాలా మందికి ఆసక్తి ఉండదు ప్రవచనం అంటే ఏదో ఆదరణకరమైన వాక్యం ధ్యానించాలా ఏదన్నా ఆశీర్వదమైన కరమైన వాక్యం గానించాలా అని కొంతమందికి ఆశ ఉంటాయి మరికొంతమందికి కేవలం సువార్తనే కేవలం రక్షణ సందేశం వరకే ఉండిపోతాడు అన్నట్టు రక్షణ పొందినాక ముందుకు జరగాల ముందుకు నీ పిలుపును నీ ఏర్పాటును నిశ్చయం తీసుకోమంటాడు ఒకసారి రక్షణ పొంది సరిపోద్ది అంటే కాదంటాడు ఎందుకంటే రక్షణ పొంది ఒకసారి వెలిగి పడిపోయిన వారిని తిరిగి లేపడం బహు దుర్లభం అంటాడు పౌల్ అంటే ఒకసారి రక్షణ పొంది పోగొట్టుకుంటే చాలా కష్టం తిరిగి పొందుకోవడం అంటాడు అందుకే దాన్ని బహు జాగ్రత్తగా పట్టుకోమంటాడు నీ రక్షణని బహు జాగ్రత్తగా కాపాడుకోమంటాడు వర్క్అట్ యువర్ శాల్యువేషన్ అంటాడు ఇంగ్లీష్ లో మరి విశేషంగా వర్క్అట్ యువర్ శల్వేషన్ అంటే ఏం చెప్పండి ఎవరైనా చెప్పగలరా వర్కౌట్ అంటే జిమ్ కి బాయ్ వర్కౌట్ అంటారు జిమ్ లో చేసే ఎక్సర్సైజ్ ని వర్కౌట్స్ అంటారు కాబట్టి ప్రతిరోజు జిమ్ కి బాయి ఏరితే వారి బాడీని అదుపులోకి తెచ్చుకుంటారు దానికి ఫిట్నెస్ కి ప్రయాస పడుతుంటారు అట్లనే నీ రక్షణని కూడా అదుపులోకి తెచ్చుకోవాలి దాన్ని కాపాడుకోవాలా ఫిట్ చేసుకుంటా ఉండడు ప్రతిరోజు లేకపోతే మీ నామంలో ప్రవచించలేదంటే మీరు ఎవరో నాకు తెలియదు అంటే రక్షణ బోగొట్టుకున్నట్టే కదా మరి వాళ్ళు ఏ రీతిగా ప్రవచించారు అంటే ఏం ప్రవచించుకు దేవుడు కూడా తెలియదు మీరు ఎవరో నాకు తెలియదు అంటే అర్థమైంది కాబట్టి యాపెత్తు సంతతి వారికి సంబంధించిన విషయాలని ఈరోజు ఇంటర్నెట్ లో మనం చూస్తూ ఉంటాం కానీ మనకు తెలుసు ఇవన్నీ పాతవి సమస్తం కృతమైనవి పాతవి గతించినాయి సమస్తం కృతమైన అన్న విషయాన్ని అయితే కొన్ని ఇంటర్నెట్ సైకిల్స్ అలా ఈ గోగు మా గురించి ముఖ్యంగా ఎహెచ్కల్ గ్రంథం ముప్పై ఎనిమిదవ గురించి ధ్యానిస్తున్నారు కానీ ఎవరు కూడా ప్రకటన గ్రంథం ఇరవై అవ గురించి ధ్యానిస్తలేదు ముఖ్యంగా చూడండి గోగుమ్ మా గోగులు ఎవరు అనేది ఏ హెచ్కల్ మనం చూస్తూ ఉంటాము కానీ మనము ఇప్పుడు ధ్యానిస్తుంది ప్రకటన గ్రంథం వస్తే చూడండి గోగుమ్ మా అన్న విషయాన్ని ముందు ప్రకటన గ్రంథాలు చూసినాక తర్వాత మనం ఎస్కల్ గ్రంథం తిరిగి వెళ్ళిపోతాం ఈ దీన్ని మనం బహుశా ముగించవచ్చు గోల ప్రభువు రిలీజ్ చేస్తే ఇంకా అంశాలు బయలుపరిచినప్పుడు ఆయన తగిన సమయంలోనే వీటిని బయలుపరుస్తూ ఉంటాడు ఎందుకంటే ఈ రోజు ప్రపంచాత్మకంగా జరుగుతున్న యుద్దాలన్నీ గోగు మాగోకు సంబంధించినయే అని ప్రకృతి సహజంగాని బైబుల్ కామెట్ బైబిల్ ప్రాఫసీ గోడ కలటిస్తా ఉన్నారు వీటిని కానీ ఇవన్నీ ఆత్మీయంగా మారిపోయినాయి అని మనకి ప్రభు కొరతి రాసిన పత్రిక ఎన్ని సలు వినిపించింది కాబట్టి ఇరవైవ అధ్యాయంలో మనం ఏం చేస్తాం అంటే దేవుడు తన సంఘమైన పెళ్లిపు వివాహం జరిగినాక తన కుమారుడైన ఏసు క్రీస్తు ప్రగుల వారితో తర్వాత ఏం జరుగుతుందో పెళ్లి తర్వాత యుద్ధము సాతానుడు విడబడము దాని తర్వాత ఎందుకు విడబడ్డాడు అన్న విషయం కూడా నేను చూపిస్తున్నాను గతంలో దేవుడు ఎట్లా సాతాన్ని వాడుకుంటుండో ఘనహీనమైన ఘటంలాగా మొదటి నుంచి కూడా ఎందుకంటే మన విశ్వాసము పరీక్షింపబడాలా అంటే శోధనలు తప్పవు అయినా మనము సహించినంతగానే శోధనలకి పర్మిషన్ ఇస్తడమ లేదా వాక్యం అంటే అది ఆయన ఎందుకు ప్రవాహ నాకి కష్టం అంటారు చాలా మంది క్రైస్తవులు ఎందుకంటే వాళ్ళకి ఆ బోధ చెప్పలేదు ఎవరు వారికి వారి సంఘాలతో ఆ విధనాలు నేర్పలేదు క్రైస్తవులకు ఎందుకు శ్రమలు తప్పవు అంటే ప్రతి దశలో నీ విశ్వాసం పరిశీంపబడుతుండాలా ప్రతి దశలో నీ యొక్క రక్షణ నిన్ను కొనసాగించుకుంటున్నావా లేదా అని పరిశీలిపడాలా అనేకులు అభ్యంతరపడి ఒకరినొకరు ఎందుకు అప్పగించుకుంటారు చెప్పండి విశ్వాసం పోగొట్టుకున్నారు కాబట్టి శరీరాలను కాపాడుకోవాలి కాబట్టి అందుకు నీ శరీరము అద్దకులోనికి రావడం కొరకు దేవుడు శమల గుండా పోనిస్తా ఉంటాడు కానీ నువ్వు సహించినంతగానే తన సొంత కుమారుని శమల గుండ తన బిడల్ని మరీ విశేషంగా పోణిస్తా ఉంటాడు కానీ ఆయన పడినంతగా కాదు తన కుమారుడు పడినంత భయంకరమైన శ్రమ ఈ సృష్టిలో యోగు కూడా అనుభవించలేదు ఎవరు అనుభవించలేదు అంత భయంకరమైన శ్రమ ఆ యొక్క సెలవు మీద ఆత్మీయాన్ని దూస్తుందని శక్తులు అన్ని ఒక్కసారి అటాక్ చేసినాయి మనుషులు కాదు మనుషులు కేవలం నీడ వారి వెనకలోనే దుష్ట ఆత్మలు అపవిత్ర అన్ని ఒక్కసారి ఆ నరకం అంతా ఎంటీ అయిపోయినట్టు చూస్తాను నేను ఇంకో నరకంలో ఉన్న దుష్ట ఒక్కసారి అతను అటాక్ చేసినట్లు సాతాన్యూ ఆధీనంలో వారి ఆధిపత్యంలో ఒక్కసారి అతన్ని అటాక్ చేసినట్లు మనం చూస్తా ఉంటాం కాబట్టి ప్రతి ఒక్కరూ శ్రమలకుండా పోగొట్టదు కానీ శ్రమలని తప్పించుకోవాలా అంటే ఎవరికి సాధ్యం ప్రభు అంటూ అధ్యయంలో ఆ శ్రమలను తప్పించుకోమంటున్నాడు ఎందుకు తప్పించుకోమంటున్నాడు ఎవరు తప్పించుకుంటారు చెప్పాలి శ్రమలు వచ్చేవాడు పసిగట్టిన వాడే తప్పించుకుంటాడు అంత సుఖంగా ఉంది నాకు ఏం కాదులే నేను ధీమాగా అని ఏషావు అనుకున్నాడు కదా ఏషావు సంతతి ఏషావు మనము గ్రంథంలో మనం చూస్తాం ఉపాధ్యాయ ప్రవేశాలు ఉపాధ్యాయ గ్రంథానికి సంబంధించిన రికార్డింగ్స్ మనవి ఉన్నాయి దీర్ఘంగా కనీసం నాలుగు ఐదు గంటల రికార్డింగ్స్ ఉంటాయి అందులో ఉపాధ్యాయ చిన్న ప్రవకాకు సంబంధించిన బోధలు చూస్తాం మనం వాటిని ఉపాధ్యాయులో ఏదో సంతతి వాళ్ళు అనుకున్నారు మేము ఉన్నతమైన స్థలంలో నివసిస్తున్న వారము అంటే వాళ్ళ కొండల గుహలు ఉండే వాళ్ళు లోయల లోయలో మనుషులుంటే వారి కొండ మీద నివసించేవారు లోయ నుంచి పై వరకు ఒక్కరు రాడు అలసిపోతాడు అంత ఉన్నత పైన స్థలంలో వాళ్ళు ఉన్నారన్నమాట మాకేం కావద్దులే అనుకుంటే ఆయన అక్కడ నుంచి వారి అందరినీ కొండలన్నీ పడిపడ వారికి వారి స్థావరాలన్నీ కూలిపోలా చేస్తుంది కాబట్టి నాకేం కాదులే ధీమా గుంటలే అనే సందర్భంకుంటారు ఎవడు గురి తెరిగిన సమయంలో జలప్రలయం వచ్చిందా లేదా వారి అందరినీ కొనిపోయాను విడగడ్డ వారెవరు చిన్న గుంటే ఒక చిన్న కుటుంబమే మతపరమైన ర్యాప్చర్ కల్ట్ బోధకులు ఏమంటుంటారు ప్రపంచాత్మకంగా ఏ డినామినేషన్ లో ఇదే బోధ కాబట్టి నేను గొప్పను రైట్ అని అన్ని ఒకటే రీతిగానే పులుపులో ఎవడు గురితరిగిన సమయంలో జలప్రలయం వచ్చి వారిని అందరినీ కొనిపోయాను కొనిపోబడ్డవాడు పరుశుద్ధు అనేసి బోధిస్తది అబద్దమైన బోధ రాప్చర్ కల్ట్ విడబడ్డవాడు పాపి అని బోధిస్తుంది కొనిపోబడ్డవాడు పరుశుధుడిని ఉల్టా అది సైతాన్య పని కానీ జలము ఎవరిని కొనిపోయింది ఎవరిని విడిచిపెట్టింది ఒక చిన్న గొంపుని విడిచిపెట్టింది తన తరంలో నీతిమంతుడిగా జీవించి ప్రవచించిన మంది అక్కడ హెచ్చరించినే అనేక కానీ ఈ లోకపు జనులు అపవిత్రమైపోయింది శరీరా అనుసారంగా శరీర ఒక భయంకరమైన శరీర క్రియలు వాటి అన్నిటికీ బానిసైపోయి వారందరూ జలం చేత కుడిపోబడిన నిత్యా నరకానికి కాబట్టి సత్యాన్ని గ్రహించిన మనము ఈ యుద్ధము ప్రపంచాత్మకంగా జరుగుతుంది మొట్టమొదటి ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగిందంటే మనం ఆది కాలంలో చూసినాం పది రాజులు యుద్ధానికి పోయినట్టు పది దేశాల సుధమగుమర రాజ్య రాజులుడల్లా ఉన్నారు వాళ్ళు ఓడికలు వారి ఆస్తులను అన్నిటికీ కొనిక్కిపోయినారు అట్లనే తన సంతానము తన ఆస్తులు అన్నిటిక తీసుకుని వెళ్ళిపోయారు వాళ్ళు అబ్రాహ్మ తన ఇంట్లో పనిచేసిన మూడు వందల మంది పనివారిని సైనికులుగా తయారు చేసుకున్నాడు వారు సేవకులే పనివారంటే కానీ సైనికులు క్రైస్తవ జీవితంలో త్రగించాల్సిన విషయం ఇది నువ్వు కేవలం విశ్వాసీ ఉంటే దేవునికి ఇష్టమే నేను దేవుని సేవ చేస్తా అనుకుంటే కూడా సరిపోదు నువ్వు సేవ చేసేవాడివి యుద్ధం కూడా చెయ్యాలా సైతానికి వ్యతిరేకం కాబడాలా లోకాశలకు వ్యతిరేకం కావాలా శ్రమలకు వ్యతిరేకంగా నిలబడాల దురాత్మలకు వ్యతిరేక నిలబడాలా అపవిత్రతకి వ్యతిరేకంగా నిలవాలా అన్యాయంకి వ్యతిరేకంగా నిలబడాల దుష్టత్వానికి వ్యతిరేకంగా నిలబడాల కాబట్టి అది యుద్దం ఎక్కడ అన్యాయం జరుగుతున్నా నువ్వు నిలబడాల దాన్ని ఖండించాలా కొంచెం కష్టమే కానీ ఇది యుద్ధం అని గ్రహించినప్పుడు పోరాడకపోతే నువ్వు సంతానం ఎట్లయితే తన దగ్గర పనివారు సేవకులే గాని వాళ్ళు యుద్ధానికి బయలుదేరి పది మంది రాజు ఐదు మంది రాజులు పోవాలి సుధమ గౌరం ఓడగొట్టి వాళ్ళ ఆస్తులు పలగొట్టుకుపోయిన వాళ్ళు మంది రాజులు వారు ఐదు మంది రాజులని వాళ్ళ సైన్యాన్ని ఓడగొట్టి వాళ్ళందరినీ సంహరించి ఆ తన యోధు తన పని వారు తిరిగి వచ్చి అన్ని సంపాదించుకుని లోతుని తన ఆస్తులన్నింటిని సుధమ రాజు ఆస్తులను కూడా తీసుకొచ్చింది అంటే తన సంతానం తన ప్రజలు తన పశువులని అటువంటి పరిచర్యలో నువ్వు నేను అంటే నువ్వు కేవలము కాదు నువ్వు ఒక సైనికులవి ఇన్ని సంవత్సరాలు నువ్వు కేవలం సేవకులు అనుకున్నావు సేవ చేస్తా ఉన్నావు ఎంత మందికి సువార్తను ప్రకటిస్తూ ఎంతమందిని రక్షణ నడిపిస్తున్నావు ఎంత మందికి ప్రాప్సం కానీ ఎంత మందిని నువ్వు తయారు చేసినావు ఎంతమందిని సేవకులకు శిష్యులుగా తయారు చేసినావు పోయి దయ్యాలు వెళ్లగొట్టండి రోగులను స్వస్తపరచడని ఎంతమందికి నువ్వు క్రీస్తుని బలి నడుచుకోవడం అదే కదా ఆయన ఏ అయితే పన్నెండు మందిని తన శిష్యులుగా చేసుకున్నారో ఆ పన్నెండు మంది నూట మంది అయినారు ఆ నూట మంది దాని తర్వాత త్రీ హండ్రెడ్ ప్లేస్ అయినారు దాని తర్వాత ఐదు వందల మంది అయినారు కొంతలు రాసిన పత్రిక ఇష్టపడికి పోవాలంటాడు ఐదు ఐదు వందల వాళ్ళు శిష్యులు అంటే ఎంత మందిని ఒకరొకరు తయారు చేసుకున్నారు శిష్యులనే నీ సేవ కూడా అంతే నీ పరిచయలో నువ్వు సేవకులుగా తయారు చేయాలా అందుకొనికే దేవుడు నిండాను పెంచుకున్నాడు కేవలం ఏదో ఆదివారం వాక్యం చెప్పే చర్చేసి కావు అనేక పర్యాలు ఇది హెచ్చరించినాగా మనకు అనుగ్రహించబడుతూనే ఉంది కాబట్టి దీన్ని గ్రహించిన నువ్వు ఇగోగు మాగోగు యుద్దాన్ని మరీ సనాయసంగా అర్థ చేసుకోలేవు ఎందుకంటే ఇవి ఆత్మీయంగా సమస్తము పాదవి గతించాయి సమస్తము ఆత్మీయంగా మాలికని ఇప్పుడు చూడండి దేవుడు ఏ రీతిగా సాయితాన్ని వాడుకుంటాడు ఏడవచనంలో రటన గ్రంథము ఇరవైవ అధ్యాయము ఏడవచనం వెయ్యి సంవత్సరము గడిచిన తర్వాత నేను మీకు చూపించిన ఇంకొక రికార్డింగ్స్ లో అవి వెయ్యి సంవత్సరం అనేది ఉపమానంగా చెప్పబడింది అని కాని అక్కడ రెండు వేల సంవత్సరాల గురించి కూడా రాయబడినట్లు చూపించిన వాక్యంలో అవి మనకెందుకు అనుగ్రహించబడింది అంటే ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి మనకు అనేకమైన విషయాలు చూపిస్తున్నాడు ఇది ప్రకృతి సహజంగా అర్థం చేసుకునేది కాదు సమస్తము చిహ్న చెప్పబడింది ఆత్మీయంగానే ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి వెయ్యి సంవత్సరం గడిచిన తర్వాత తానున్న చర్యల నుండి విడిపింపబడును చెప్పండి సాతనుని విడిపించినట్టు ఎవరు ఎవరు బంధించిందో వాళ్ళే విడిపించాలి కదా కాబట్టి మీకు ఏమంత కష్టం కాదు సాతనుని చెరలో నుండి అంటే వాడు జైల్లో ఉన్నాడు అగాధంలో చీకటిలో వాడిని ఎందుకు విడిపించాల దేవుడు చెప్పండి ఆయన ఆగ్ఞం లేకుండా ఏం నెరవేరదు కదా సాతానుడే ఈ యుద్దాల వెనక ఉన్నాడనేసి నేను ఎన్నిసార్లు చూసులు ఎందుకంటే ఒక సంవత్సరం నుంచి నేను మీకు చూపిస్తాను ఎక్స్ఎ రాష్ట్ర పత్రిక ఈ యుద్ధము ఆత్మీయమైన యుద్ధం కాబట్టి యుద్ధోపకరణాలు ధరించుకోవాలి మనము యుద్ధం సిద్ధపడాల అని మనం అక్కడ ఎన్నిసార్లు ధ్యానిస్తా ఉన్నాం మనం యుద్ధోపకరణంలో ఈ శారీరకమైనవి కావు ఈ లోకాతమైనవి కావు అవి ఆత్మీయమైనవి అన్న విషయాన్ని కూడా మనం ధ్యానిస్తా ఉన్నాం ఎందుకంటే కండకు కనిపించని ఆ యొక్క శత్రువుని నువ్వు ఎదుర్కోవాలంటే నీ యొక్క యుద్ధోపకరణంలో కండ కనిపించే వాటి ఉండదు అవి ఆత్మీయమైనవి ఉండాల కాబట్టి ఆ చూడండి సాధనని ఎందుకు వాడుకుంటాడు దేవుడు అంటే శిక్షించడానికి ఈ లోకస్తులను లేక తిరుగుబాటుతనం చేసేవారిని దేవునికి విరుద్ధంగా జీవించేవారు లేక దేవుడి బిడలని చెప్పుకొని దేవునికి భిన్నంగా జీవించేవారు ఆయన బోధకు భిన్నంగా జీవించేవారు ఆయన బోధని ఆశ్రయించిన వారు లేక ఆయన బోధని అనుసరించకుండా అనుకరించకుండా జీవించేవారు వారందరినీ తిరిగి ఆయన వారి శరణాలు శిక్షించబడాలి వారి ఆత్మలు కాపాడబడాలంటే వారి శరదాలు నశించుకోవాల స్వర్తికల్పోవాలంటాడు అది వారి రుమోసినం వారి ఆత్మలు కాపాడబడలాగన వారి శరదాలన్నీ సైతానికి అప్పగిస్తానడు అక్కడ చాలా క్లియర్గా ఉంటుంది వాక్యం ఇప్పుడైనా అవన్నీ మీకు చూపించాను మీరు చూడండి తర్వాత కాని ఇక్కడ మనకు సైతానికి ఎందుకు విడుదల ఇచ్చాడు వెయ్యి సంవత్సరం తర్వాత చూడండి ఇక్కడ ఏడవ వచ్చిన ఎనిమిదవ చూమి నలు దిశల యందుండు జనములను చూడండి భూమి నలు దేశాలు అంటే ఇది ప్రపంచాత్మకంగా జరగబోతుండే యుద్ధము ఇది కన్లకు కనిపించేది కాదు అనే విషయం కూడా అర్థం చేసుకోదాం లెక్కకు సముద్రపు ఇసుక ఉన్న గోగు అయితే యహెచ్ గ్రంథం ఇరవై ముప్పై ఎనిమిదవ మనం చూస్తున్న ఆ గోగు మా గోగులు ఒకసారి చూడండి యహెచ్కల్ గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము యోచుకెత దేవుడు మాట్లాడుతు ప్రవక్త ఆయన ఎప్పుడు ప్రవక్తలతోనే మాట్లాడండి ఈ విషయం బహు జాగ్రత్తగా గమనించండి నీకు ప్రవచన వరం ఉంటేనే గానీ నువ్వు ఆయన స్వరం వినలేవు ఎందుకంటే పౌలన్నుడు కృపరంలో పొందుకోవడం ముఖ్యమే కానీ విశేషంగా ప్రవచన వరం కొరకు ఆసక్తితో ఆపేక్షించు అన్నాడు ఆ ఒక్క వరం గురించి స్పెషల్ గా చెప్పిండు కొందరికి కృపారు కృపాలన్నీ పంచిపెడతాడు పక్షుధాత్ముడు కొందరికి భాషల వరము కొందరికి భాషలు అర్థం చేపేవారము కొందరికి అద్భుతాలు చేయవరము కొందరికి బోధించేవారము కొందరికి స్వస్థతలు రకరకాల వరాల గురించి మనం చూస్తాం తొమ్మిది వరాలను కానీ ప్రవచన వరం మటుకు ఎవరైనా పొందుకోవచ్చు అంట ఆయన చెప్పాడు ఆసక్తితో నువ్వు అపేక్షిస్తే నీకు అనుగ్రహిస్తాడు ఎంపీఎం కదా మనం ఎందుకు ఎన్ని ప్రవచనాలు చూడగలిగినాము ఆ ఎన్ని జరుగుతున్నాయి ఎన్ని జరిగినాయి మనం చూసిన ప్రవచనాలు మనం గొప్పగా ఏం చెప్పుకోం మనం ప్రవక్తల మనసు కానీ మనం ఆ యొక్క ఫోల్డ్ మినిస్ట్రీలో మనం ఉన్నాం కాబట్టి వీటన్నిటిని బహు జాగ్రత్తగా పరిశీలిస్తున్నాం 5 ఫోల్డ్ మినిస్ట్రీ ముగించే దశకి సిద్ధమవుతున్నామని నేను చూపించినా కానీ చాలా మంది సంఘాలు ఈ రోజు కూడా ఫైవ్ ఫోల్డ్ మినిస్ట్రీ అంటేనే తెలియదు వాళ్ళకి రెండు వేల ఫోల్డ్ మినిస్ట్రీ అది ఈ రోజు కూడా తెలియదు వాళ్ళకి అంటే వాళ్ళు ఎవరు అందులో కానీ మనము ఫైవ్ ఫోల్డ్ మినిస్ట్రీస్ నుంచి బయటకు వచ్చి ఇప్పుడు మనము ఆ యొక్క అగ్ని ఫైవర్ మినిస్ట్రీస్ ని మనం సిద్ధపడతా ఉన్నామన్నట్టు కాబట్టి మనం గ్రహిస్తూ ఇక్కడ చూడండి ముప్పై అధ్యాయం ఏం ముప్పై ఎనిమిదో అధ్యాయం మనం ఏం చూస్తున్నాం నడకుతుడా మాగోబు దేశపు వాడదు గోబు అనగా రోషనకును అంటే రోష్ అంటే రష్యా అంటున్నారు మెషకో అంటే మాస్కో తుబాల్ అంటే ఇంకొక దేశం ఇంతగా చూపిస్తాను చూడండి రోషనకును నడకుతుడ మాగోబు దేశపు వాడదు రకరకాల పేర్లు పిలిచారు సరే వాటన్నింటి మనం చూపిస్తాం ఎందుకంటే ఐరోపా ఖండానికి సంబంధించిన దేశాలని మనం నిందా పిలుస్తా ఉన్నాము కానీ వీడు ఇవన్నీ ఇవన్నీ ముగించింది ఏసుక్రంథం ముప్పై నిదో అధ్యయనం ఎప్పుడో ముగించింది కానీ ప్రటక గ్రంథం ఇరవై అధ్యయంలో చెప్పబడుతున్న గోకు మా ఎప్పుడు జరగాల అంటే ఇది ప్రకృతి సామాజమైంది అది ఆత్మీయమైంది విషయాన్ని మనం మరి తేడాగలం తర్వాత ఆ రోజులలో ఏసుక్రంథం ముప్పై నిద్రలో చూసినట్లు ఇది గోకు గోగులు కేవలము మూడు దేశాలే కానీ ఇందాక మనం చూస్తున్నాం ప్రటన గ్రంథం ఇరవై ఇది ప్రపంచాత్మకంగా నలుగు నుంచి వస్తుంది తిరిగి చూపిస్తాను ఇప్పుడు చూడండి మాగోగు దేశపు వాడకు గోగు అనగా రోషునకును మెషకునకును తూబాలకును అధిపతి అండ్ వాణి తట్టు అభిముఖమై అతని గురించి ఈ మాట ఎత్తి ప్రవచింపుము అంటే ఈ మూడు దేశాలు మాగోగు దేశం ఒకటి రోష్ దాని తర్వాత మెషకు అంటే ఇవి నాలుగు ఈ నాలుగు దేశాలకి ఒకడే లీడరు వాని పేరే గోగు అంటుంది ఈ ప్రవచనం ఈ వీటి నశించుకున్నట్టు మనం గతంలో చూస్తా ఉన్నాం రోజు లేవు ఇవి కానీ ఈ ఆత్మీయంగా మారిపోయినాయి అందుకే ప్రటన్ గంధం ఇరవై అధ్యయనం మనం చూస్తాం ఆత్మీయంగా ఎట్లా మారిపోయినాయి అంటే చూడండి ఒకసారి ప్రటాన్ గంధము ఇరవై అధ్యాయం చూడండి ఎనిమిదవ భూమి నలు దిశలో జనములను తర్వాత లెక్కకు సముద్రపు కాబట్టి ప్రపంచమంతటా ఉన్న ఈ జనములు లెక్కకు సముద్రపు అంటే వీళ్ళంతా క్రైస్తవ జీవితంలో ఉన్నవారు చెప్తుంది వాక్యం అబ్రాహ్మ సంతానము ముఖ్యంగా ఇసుక రుల వలెంటే ఆకాశ నక్షత్రాల వల్ల అంటే వీళ్ళంతా అబ్రామ్ సంతానం అంటే అబ్రాం నుంచి అంటే రక్షింపబడ్డ వాళ్ళే కానీ వారు లోకాతిగా జీవిస్తున్న వారే అయితే వీళ్ళెవరు అంటే ఇప్పుడు గోగు మా గోగులు అంటే రక్షణార్బం లేని వారు అనుకుంటున్నారు కానీ ఇక్కడ ఏమంటుంది లెక్కకు సముద్రము సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మా గోగు అని వారిని మోసపరిచి వారిని యుద్ధం నాకు పోగొచ్చేట వాడు చూడండి ఇది ఒకటి వాడు బయలుదేరను ఇది దుష్టాత్మ ఇది మృగం ఇది ఈ దృష్టాత్మ బేదరి అంటే సైతాను అనుచరులు వీళ్ళంతా అన్న విషయాన్ని కూడా జ్ఞాపం చేయబడుతుంది గోగు మా గోగులు అంటే తేలని నేను గతంలో అది మటుకు మీకు ఎక్కడ ఉండదు ఇంటర్నెట్ లో హండ్రెడ్ పర్సెంట్ రికార్డింగ్స్ లో ఉండదు ఎందుకంటే ఇది ఆత్మీయం అయిపోయినాయి ఈ రోజు మటుకు ఆ గోగు మా లేవు కానీ ఇవి ఆత్మీయంగా అయిపోయినాయి అంటే మనం ఎట్లా దీన్ని గ్రహించాలా ఆత్మీయం అంటే ఎక్కడ ఇవన్నీ గోగు అనేవాడు ఆ ఇవన్నీ యూరోపియన్ కంట్రీస్ అనేది చూపించిన కదా రోష్ అంటే రష్యన్స్ అని చెప్తున్నారు లేక పర్ష్యా అంటే పర్షియా అంటే ఇరాన్ ఈరోజు దాని తర్వాత లిబియా దాని తర్వాత ఇథియోపియా దాని తర్వాత గోమేరు అంటే జర్మనీ తర్వాత తొగర్మ ఇవన్నీ పేర్లు నటించింది ఇక్కడ చెప్తున్నారు ఇన్ని దేశాలు ఎక్కడ కలుసుకున్నాయి ఈ మధ్య ఎక్కడ కలుసుకున్నాయి దాన్ని పాత నిర్బంధన కాలం మనం చూస్తామే కలుసుకున్నట్టు కానీ ఈ నూతన నిర్బంధ కాలంలో ఇంతవరకు అయితే కలిసి కాలం కాబట్టి ఇవన్నీ ఆత్మీయంగా అయిపోయాయి అన్న విషయాన్ని మటుకు మనము అర్థం చేసుకోవాలా పైగా ఆ కాలంలో పాత నిబంధన కాలంలో ఉన్న ఆ యొక్క మాగోకు ఈరోజు లేదు అది నశించిపోయింది కాబట్టి మనం చూడాల్సింది మటుకు ఇప్పుడు ప్రటన గ్రంథము ఇరవై అధ్యాయంలో చెప్పబడినట్లు ఇప్పుడు చూడండి మొదసారి నేను చూపిస్తాను అది గ్రంథము ఇరవై ఎనిమిది అధ్యాయము ఈ యుద్ధం అనేది మీరు అర్థం చేసుకోవాలా చూడండి ఇప్పుడు భూమి ఎనిమిదో ఏడవ వచ్చిన ఎనిమిదవ వచనం భూమి నలు దిశల అందులో జనబులను సాతాను సారీ లెక్కకు సముద్రపు ఇసుకబలే ఉన్న గోగు మాగోగు అను వారిని మోసపరచి కాబట్టి ప్రతి యుద్ధం వెనకాల మోసము ఉన్నది అన్న విషయాన్ని మటుకు మనం అర్థం చేసుకున్నాం మోసపరిచి వారిని యుద్ధం పోగు చేయటై వాడు బయలుదేరను ఎవరు సైతాన్ సైతాను ప్రపంచమంతటా ఎందుకు యుద్దాలని రెచ్చగొడుతున్నాడు అవసరం లేని వాడు కూడా పోతునడు పోతున్నాడు మనందరు తెలిసిన విషయమే ఎందుకు యుద్ధాలు జరుగుతాయని కేవలము భూమి కొరకే యుద్దాలు జరుగుతాయి ఎక్కడైనా కానీ ప్రపంచాత్మకంగా భూమి కొంత భాగం నాది కొంత భాగం నువ్వు కొట్టేషన్ నాకు వాపసి పాకిస్తాన్ కి జరుగుతున్న యుద్ధం కదా వాళ్ళకి కాశ్మీర్ కావాలా మనం ఏమంటున్నాం నువ్వు ఆల్రెడీ కబ్జ చేసుకున్న కాశ్మీర్ ని కొంత కబ్జా మన కాశ్మీర్ కాబట్టి దాని యుద్ధాలు జరుగుతున్నాయి కాశ్మీర్ కల్ని రెచ్చగొట్టి వారిని టెర్రరిస్ట్ లుగా మార్చుకోవడము అట్లా చేసినట్టు మనం చూస్తాం అదే రీతిగా ఇజ్రాయెల్ పాలస్తీన్ దేశాల్లో కూడా భూమి కొరికే యుద్ధం రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఏం చెప్పండి భూమి కొరికే కదా చైనాకి ఇండియాకి యుద్ధం ఎందుకో తెలుసా భూమి కొరికే ఎక్కడ చూసినా భూమి కొరికే కానీ ఎవరు కూడా పరలోకంలో స్థానం పొందుకోవాలని మటుకు పోరాడతలేరు ఇక్కడే తేడా భూమి కొరకు పోరాడేవాడు భూసంబంధి పరలోకం కొరకు పోరాడేవాడు ఆకాశవాసి భూమి కొరకు ప్రయాస పడేవాడు గొప్ప జన సమూపము పరలోకంలో స్థానం కొరకు ప్రయాస పడేవాడు లక్షా నలభై నాలుగు వేల మంది ఈ ఆత్మీయ సత్యాలు నీకు అర్థం కాకపోతే మటుకు ప్రవేశాలు అర్థం కావు కాబట్టి యుద్ధానికి సంబంధించిన విషయాలు మరికొన్ని మనం చూపించేస్తేనే నీకు ఆ యొక్క వాక్యాన్ని ఊహించుకోవచ్చు ఎందుకంటే చాలా మంది ఏమంటారంటే ఈ గోపు మావుకుల యుద్దం సమీలనే సంఘము ఎత్త పడుతుంది అన్న బోధ కాబట్టి అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఇటువంటి శారీరకమైన యుద్ధాలు ఇటువంటి సమయంలో సంఘం ఎత్తబడుతుంది అని చెప్పాడు వీళ్ళందరినీ వ్యాప్చరిస్తుంటాం అంటే శ్రమలకు ముందు సంఘం ఎత్తబడుతుంది కానీ మనకు తెలుసు ఆ దినంలో శ్రమ ముగిసిన వెంటనే అంటే శ్రమల తర్వాతనే మన ప్రభుత్వం ఏ శ్రమే నోటి ద్వారా శ్రమలు ముగిసినానికని ఎటువంటి శ్రమలవి సృష్టి ఆరంభం మొదలుకొని ఇంతవరకు అటువంటి శ్రమలు లేవు ఇక మీదట అటువంటి శ్రమలు ఉండవు అన్నాడు మన ప్రాబ్లం కాబట్టి మహాశ్రమలలో గొప్ప జన సమూహం అందరూ పట్టబడతారు వారి ముక్కలకి గాలం వేసి లాక్క పోతలని ఇందాక మనం తీస్తాం పోయిన అధ్యాయంలో కాబట్టి వీటిని మనం ప్రకృతి సహజంగా గుర్తిస్తే నువ్వు నీ బోధ మోసపోతావు కాబట్టి ఎవరు కూడా మిమ్మల్ని మోసపరచుకుని చూసుకోవాలి ఎందుకంటే సాతానుడు చివరిగా ప్రపంచాన్ని అంతా మోసగిస్తుడు అంటే భూమి నలుదిక్కుల ఉన్న మతపరమైన క్రైస్తవులనే వాడు మోసగిస్తుండ్రు ఎందుకంటే మీరు ఇసుక రెండు వాళ్ళ వాళ్ళే ఉన్నారు లెక్క అంటే సాతనుడు గొప్ప జన సమూహాన్ని ఆధీనంలో తీసుకుంటుండడు కానీ నువ్వు వానికి వ్యతిరేకంగా నిలబడనా వ్యక్తిగతంగా నిలబడగలవా చాలా మంది భయపడతారు సైతాను అంటే కానీ నేను చెప్పిన నువ్వు భయపడానికి వెళ్ళేది ఎందుకంటే ఎఫ్ఎస్ పత్రికల ప్రభు సాతాను నిరాధాయంగా చేసేడు సెలవు వాడు విశ్రవ్ చనిపోకముందు శిలం మీద వాడు బలవంతుడే ఏ శ్రభుని సరాసరి దేవాలయపు శిఖరం మీదికి కొండ మీదకి తీసుకెళ్లిండు దేవాలపు అంచు అది ఆత్మలో జరిగిందా ప్రకృతిలో జరిగిందా ఎవరు చెప్పగలరు ఒకసారి నేను వేసిన ప్రశ్న సాతనుడు దేవు మన ప్రభుని ఆ మందిరం దేవాలయం మీదకి తీసుకెళ్ళినప్పుడు కింద నవాలి చూడలేదా అరవాలి కదా కింద నవాలి వాళ్ళు ఎందుకు అరవలేదు చీకట్లయింటదా చీకట్లయితే ఏం కనిపిస్తుంది ఈ లోకం అంతా చూడని ఎందుకు చెప్తాడు కొండ తీసుకెళ్ళి కాబట్టి గోగు మా గోగులకు సంబంధించిన విషయాలను గురించి మనం గెలుస్తున్నప్పుడు ఇవి ఆత్మీయమైనవి అనేది ఒక చిహ్నం మనం బాగా అర్థం మనము కొంచెం ముందుకు వెళ్ళిపోగలం కాబట్టి ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏంటంటే ఇవి ప్రకృతి సహజమైన దేశాలు కానీ కావు కానీ ప్రతి దేశం యొక్క నిజ ఆత్మీయ ప్రపంచంలో ఉంటది పరలోకంలో ఉంటది ప్రతి దేశకు నిజ నిజ నిజ స్వరూపం ఈ లోకంలో నీడలు ఈ దేశాలన్నీ నీడలు కానీ నిజమైన వాటి నిజ స్వరూపం మటుకు వరలోకంలో ఉంటది కాబట్టి ఆ పరలోకం అంటే ఆత్మీయ ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ఉంటాయి అక్కడ దుష్టుడు వాటిని వాణి ఆధీనంలో తీసుకొని వాణి ప్రధానులని ఆ దేశాల మీద రాజులుగా నియమించట్టు నిజ స్వరూపంలో వాటి అనుచరుల ప్రభావము ఈ లోకంలో మినిస్టర్ల మీద ప్రెసిడెంట్ల మీద ప్రైమ్ మినిస్టర్ల మీద ఉంటది అన్నట్టు కాబట్టి నడిపించేది ప్రపంచాన్ని వాడు కాదు ఈ లోకస్తులు కానే కాదు కృష్ణుడు ఉన్న ప్రధానులు అందుకే నువ్వు ప్రధానులకు వ్యతిరేకంగా పోరాడం అన్నాడు ఎఫ్ రాష్ట్రపతి గల ఈ క్రీస్ క్రైస్తవంకి అది అర్థం కాదు ఎందుకంటే అంత పార్టీస్ ప్రేమో విందులు ఉంటారు వాటిని చర్చ స్వామి ప్రేమ విందులు తీసుకుంటావుంటారు అట్లా సుఖానుభవన్ ఆశ్రయించిన వారు అన్నట్టు అందుకు వారి మీదకి చెప్పుకోద్దామని వారు ఎప్పుడు గ్రహించారు అది వచ్చినప్పుడు వాళ్ళు పట్టపడతారు అన్నట్టు అందరు అందుకే మనం వారికి అన్ని ఈ విషయాన్ని చూపించినప్పుడు అందులో చాలా మంది బయటకి రావాలంటే భాష ఎందుకంటే సాతనుడు ప్రపంచం అంతటా ఈ యొక్క విస్కరేణుల వల్లే ఉన్న మోసగిస్తున్నాడు చర్చ మోసపోతుంది ఎందుకు నువ్వు ఈ లోకాన్ని ఆశ్రయించినవు ప్రభుని ఆశ్రయించలే మేము అనుకుంటాం ఆదివారం మీతో ప్రార్థన చేస్తున్నాం కానీ సోమవారం శనివారం వరకు నీ జీవితం ఎట్లుంటే చెప్పండి ముఖ్యంగా ఈ యుద్దము వాడు ప్రకటించే యుద్దము న్యూక్లియర్ బాంబుస్ కానీ కానీ కాదు ఎయిర్ప్లెయిన్స్ అలా అటాక్ చేసేది కానీ వాడు ఏ రీతిగా అటాక్ చేస్తాడు ఇది కేవలము ఆత్మీయమైందన్న విషయాన్ని మీరు ఎట్లా మోసపోతుంది ప్రపంచమంతటా నలుగు నుంచి ఇసుక రేణుల ఉన్నవారు ఆత్మనీయమైన గుడ్డితనంతో అబ్బాత బోధలతో నేను ఎన్నిసార్లు మీకు అవి చూపించిన వాక్యాలు ప్రటాంగణంలో మొదటి అధ్యాయుల మొదటి రెండు మూడు అధ్యాయాలను మనం చూస్తాం కదా గలతి రాష్ట్రపత్రికలు కూడా చూస్తాము మతపరమైన జీవితము చివరి పరిచేపడికి ఎంత భయంకరంగా జీవిస్తుందంటే దయ్యంలో బోధ అన్నాడు పౌలు గలతి రాష్ట్రపత్రికలో తర్వాత భూతంలో బోధ అని కూడా అన్నాడు మీకు అర్థం కావాలి దయ్యంలో బోధైంది భూతంలో బోధైంది దేవుని బిడ్డవే కదా తర్వాత ప్రటాంగప్పటికీ వ్యవహన్ భక్తులు అంటాడు యజబేలు బోధనను సహిస్తున్నావు తర్వాత నికోలైతుల బోధను సహిస్తున్నావు అంటాడు చెప్పండి దయముల బోధ ఏంది భూతముల బోధయింది యజబేలు బోధ నికోలైతుల బోధ ఈ బోధలు చర్చలో ఉన్నాయంటున్నాడు అంటే వాడు ఆల్రెడీ మోసగించిండు వీళ్ళు ఆత్మీయంగా గుద్ది వాళ్ళు అయిపోయి నిద్రపోతున్నాడు కాబట్టి బుద్ధి లేని గొప్ప జన సమూహము బుద్దిగల కన్యకలు లక్ష నలభై నాలుగు వేల నేను చూపించాను గతంలో బుద్ధి లేని కన్యకలు గురించి దీర్ఘంగా గమనించినప్పుడు వారు వారి దగ్గర దిమతలున్నాయి కానీ అవి మండుతలు నువ్వు లోకానికి వెలుగువే కానీ నీలో వెలుగు వెలగాలంటే నీలో వాక్యం ఉండాల వాక్యంకి వాక్యము అంటే ఒక బల్బు లాంటిది వాక్యం వెలగాల బల్బు వెలగాలంటే దానికి కరెంట్ అవసరం కాబట్టి కరెంటు అంటేనే పశుధాత్ముడు ఎందుకు కొంతమంది పడిపోతారు చేపెట్టే ప్రార్థన చేస్తే అది కరెంట్ అది కరెంటు నీడైతే నిజ స్వరూపం పరశుధాత్మని ప్రభావం వాక్యము వెలగాల అంటే నీకు పరశుదాత్మ అభిషేకం అవసరం లేకపోతే నువ్వు వాక్యం చెప్తే టేస్ట్ ఉండదు ఎవ్వరికి నచ్చదు నీ వాక్యం చెప్తే ధైర్యంగా చెప్పలేవు కూడా వాక్యం వెనుకంచా వేస్తూ ఉంటావు తప్పించుకోనికి ప్రయత్నిస్తూ ఉంటావు ఎందుకంటే నీ వాక్యంలో టేస్ట్ లేదు టేస్ట్ చేయాలంటే ఏం చేయాలి చెప్పండి నీ వాక్యం వెలగాలంటే ఏం చేయాలి పరిశుధాత్మ నడిపి నీకు అవసరం వీటన్నిటినీ చూడాలన్నీ ఇవన్నీ ఎట్లుంటాయి అంటే పజల్స్ ముక్కలు లాగా ఉంటాయి వీటన్నిటిని జమ చేసి అట్గా పెట్టుకుంటేనే గానీ నీకు ఒక మంచి ఇమేజ్ మంచి పిక్చర్ గా అనిపించేది అన్నట్టు బైబుల్ ముఖ్యంగా ప్రవచనాలు ఈ ప్రవర్చనలు నువ్వు జమ చేసుకుని అటక పెట్టుకుంటేనే కానీ నువ్వు వీటిని చూడలేవు ఎందుకంటే బుద్ధి లేని వాళ్ళ దివిటిని ఎందుకు వాళ్ళ దగ్గర నూనె లేదు అయిపోయింది పరశుద్ధాత్మ వెళ్లిపోయింది వాళ్ళ దగ్గర వారి దివిటీలు వెలగాలే అందుకు వాళ్ళు ఏం చేశారు కునికి నిద్రించారు ఎందుకు మత్తుకుంటారు సైతాను బోధలు నిద్రపచ్చుతాయి దేవుని బోధ సత్యమైన బోధ నిన్ను ఎప్పుడు మేలుకొలుపుతూ అందరు కునికి నిద్రించారు కానీ ఎవరు కొంతమంది లేచారు చివరికి లేచిర్రు తలుపులు తెరవబడ్డాయి త్వర విన్నారు పెళ్లి మీదలో పోయినారు పెళ్లి కుమార్తె స్థితిని నిలబడినారు ఒక్క తలుపులు వేయబడ్డాయి వీళ్ళు తిరిగి తిరిగి వచ్చి కొడితే తలుపులు తెరిస్తే మీరెవరైనా వెళ్ళిపోండి అన్నాడు అప్పుడు వాళ్ళు ఎక్కడికి పోయినరు అక్కడికే ఎండతుంది ఉప్మానం కానీ పాత నిబన గ్రంథాలను మనం చూస్తాము పరమ బయటికి వెళ్ళి ఏం చెప్తాడు నా ప్రియుడు తలుపు కొడుతున్నాడు ఎంతోసేపటి నుంచి శూన్యమిరాలు మంచి మీద మత్తుగా పండుకొని అలసిపోయి ఆయన తలుపు కొడుతుడు తన ప్రియుడు ఎంత తలుపు కొట్టిన ఎండకి పానకి తడుస్తూ చలికి రాత్రి కొట్టి కొట్టి తలుపు తెరవకపోతే ఆయన వెళ్ళిపోయింది వెళ్లిపోయిన కొంతసేపటికి నేను మేల్కొని తలుపు తీసి బయటికి వేస్తే ఎక్కడుంటాడు ఆయన బ్రతకడానికి పరిగెత్తింది ఎక్కడెక్కడో పరిగెత్తితే వీధుల్లో కోపరి పట్టుకొని ఆయన హింసించి బాగు పుట్టినరు శ్రమల పాలై మరణిస్తారు అని నేను చూపించినప్పుడు వచ్చిన ఆయన తప్పించుకోవాలంటే నీకు మార్గం నీ ప్రార్థన జీవితంగా మార్పులు రావాలా విధేయత చూపించాలా ఈరోజు సేవకులని ఛాలెంజ్ చేస్తూ ఉంటారు అది వెరీ డేంజరస్ ట్రెండ్ అది దేవుడు ఎట్టి కోసం మోషేని మోషనల్ ఛాలెంజ్ చేసిన వాడు ఎక్కడ పోయిన చెప్పండి తన సొంత అక్క ఛాలెంజ్ చేస్తే ఏమైంది మీకు కదా అహరవ్ ఇద్దరు కుమారులు ఛాలెంజ్ చేస్తే ఏమైంది చెప్పండి ఎంతమంది ఛాలెంజ్ చేశారు అట్లా సేవకులను ఛాలెంజ్ చేసిన వాళ్ళంతా డిస్టర్బ్ అయిపోయారు ఛాలెంజ్ చెయ్యొద్దు ఎందుకంటే ఎవరు ఎటువంటి అభిషేకం తోడో మనకు తెలియదు దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా అభిషేకిస్తామంటాడు మా చెప్పాలంటే ప్రతి ఒక్కటి సేవ పని ఒక మంచి మధురమైన పరిచర్య లేకపోతే తీపిపరమైన పరిచర్య ఎందుకంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క తలాంత ఇస్తాడు ఒక్కొక్కరిని ఒక్కొక్క పిలుపు నువ్వు ఆ పిలుపును అది తప్పంటే దేవుడు సహిస్తాడా ప్రేమిస్తాడు కొంతకాలం దీర్ఘశాంతం గలవాడు సహిస్తాడు కొంతకాలానికి విడిచిపెడతాడు అప్పుడు మీరు బోర్డు జిల్లాడు నీకు విజయం రాదు ఎందుకంటే ఒకరోజు నేను చూపిస్తాను సామెతల గ్రంథంలో శాపము ఒక పక్షి లా పక్షి వల్లే అది ఎవరి మీద వాళ్దమా అని ఎవరిదాన్ని ఆహ్వానిస్తారు చెప్పండి వాక్యంకి విరుద్ధంగా ఉన్న వాడే అది పక్షిలాగా ఎగురుతావు ను నువ్వు దాన్ని పసిగట్టాలా నా దగ్గరికి నీవు రావడానికి వీల్లేదని ఎట్లా నువ్వు చెప్పగలవు చెప్పండి శాపము పక్షిలాగా ఎగురుతా ఉందంటే ఆశీర్వాదం కూడా పక్షుల ఎగురుతూనే ఉంది ఎవరి మీద అని చెప్పండి ఆ వాక్యం నీకు కాకపోతే నీకు జీవితంలో శాపము పర్మనెంట్గా ఉండిపోతుంది ముఖ్యంగా తల్లిదండ్రుల శాపాలు చెప్తున్నా పూర్వీకుల శాపాలు జనరేషన్ క్యాసస్ అంటే మనం తరతరాలుగా వస్తున్నా నా యొక్క శిక్ష రక్షణ పొందినా కూడా నాకు ఎందుకు ప్రభుత్వ నేను అంత విధంగా ప్రార్థనలో ఉన్నాను ఉపాసాలు ఉంటున్నాను ప్రార్థన చెబుతాను ఇది అన్ని విధాలు ఆయన నాకు ఎందుకు ఈ కష్టాలు ఈ రోగాలు జనరేషన్ కదా దాని నుంచి ఎప్పుడు బయటకు రావాలా ఎవరిని దూషించినో గ్రహించుకో ఎవరిని శప్పించినో గ్రహించుకో దాని నుంచి పొందాలా చూడండి ఈ గోగు మాగోగుల మోసకరమైన యుద్ధము ప్రపంచాత్మకంగా జరిగేది అందులో మతపరమైన జీవితం లేక సగం సత్యం సగం అబద్దం లేని వారు చిక్కబడతారు అన్న విషయాన్ని అది ఎవరి మీద ఉపదనం వస్తుంది చెప్పండి ఎవరి శిక్ష నిలబడిందో వాళ్ళ దగ్గరికి వస్తుంది ఉన్న వాడి ఎందుకు వస్తుంది చెప్పండి మొత్తం అందుకని దాన్ని గ్రహించాలి బహు త్వరగా మేలుకోవాలా వీటన్నిటిని అర్థం చేసుకునే ప్రయత్నించాలా ఈ లోకపు వస్తువులని ఈ లోకపు విషయాల పట్ల ఆసక్తి చూపిస్తారు యుద్ధానికి సంబంధించిన విషయాలు ఎన్ని గంటలు చూస్తారు మొబైల్ ఫోన్స్ వల్ల సోషల్ మీడియా వల్ల కాబట్టి సాతానుడు ప్రపంచంలో ఉన్న ప్రతి దేశాన్ని దేవుని బిడ్డలకి విద్రేకంగా రెచ్చగొడుతుండడు అదే సీక్రెట్ నేను నీరజ్ మరోసారి వాడి ప్రధానులు అందరూ ఆకాశంగా ఎదురుతున్న వాళ్ళందరి క్రిందికి దిగొచ్చేసి ఎండ్రు అని చూపించిన ఒక వన్ ఇయర్ క్రితం ఎఫ్ఎస్ పత్రిక ఆరోగ్యంలో ఉన్న ఆ నాలుగు రకాల దురాత్మలు లెవెల్స్ హైరారికిస్ అంటాం వాటి అవన్నీ అక్కడి నుంచి క్రిందికి దిగువచ్చేసి దేశాలలో దూరిపోయినాయి రాజులలో దూరిపోయినాయి ప్రెసిడెంట్స్ ప్రైమ్ మినిస్టర్స్ లో దూరిపోయినాయి దూరిపోయి ఇప్పుడు దేవుని బిడ్డలకి వ్యతిరేకంగా తిరిగి వేస్తున్నాయి ఏమనుకుంటారు అంటే దేవుని బిడ్డలు అంటే ఇసలు పోయి ప్రధానం అనే కాదు ఏసు వెంబడించేవారే దేవుని బిడ్డలు కానీ రెండు మనసుతో ఆయన ప్రేమించి సేవించేవారు సగం సత్యం సగం అబద్ధంలో లేనివారు ఆయన రెండు మనసుతో ప్రేమించి ఆయన చెప్పిన ప్రతి మాటకి విధేత చెప్పించినవారు నేను ఇదే వాళ్ళకి అడుగుతుంటాను యేస ప్రభు ఆ శిష్యులు ఆయన ఏ రోజైనా సవాల్ చేసిండ్రాజైనా ఛాలెంజ్ చేసిండ్రా ఒక్క వాక్యాన్ని చూపండి చేయలేదు ఇక్కడ కదా కాబట్టి మనము వీటిని బహు జాగ్రత్తగా పోషించడం నేర్చుకోవాలా ఎందుకంటే దేవుని యొక్క నడిపింపు ఆయన ప్రతిసారి ఒక అధిపతిని నియమిస్తా ఉంటాడు అదైన విధానం దాన్ని గ్రహించలేని స్థితిలో ఉన్న మనము ఏం చేస్తుంటామంటే సవాల్ చేస్తా ఉంటాం అంటే ఇది ప్రభు వల్ల కలిగిందా లేక దృష్టిని ఆత్మనా అని కూడా గ్రహించామన్నట్టు ఆల్రెడీ అక్కడి నుంచి వెళ్లి పెట్టాం బహు దూరంగా వెళ్లి పెట్టాం అందుకే ప్రతిరోజు ప్రార్థనా పూర్వకంగా ప్రభు సన్నిధి కూర్చొని మనల్ని ప్రభువా నాకు హృదయంగా ఒకసారి చేయ ప్రభువా నేను ఏ రీతి ఉన్నా రోజు నీకు అంగీకారం అందుకే నీ కృపలో జ్ఞాపకం చేసుకో ప్రభు నీ కనికరంలో జ్ఞాపకం చేసుకో ప్రభు నీ వాక్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు ఏ గుంపలో నన్ను నచ్చుకించభ అని ఎవ్వరు ప్రార్థించారు నాకు నువ్వు ఏ గుంపులున్నావో నీకు తెలుసా నువ్వు లక్ష నలభై వంద వేల మందిలో ఉన్నావా గొప్ప జన సమూహంలో ఉన్నావా సర్పంలు తేళ్ల గుంపులో ఉన్నావా నీకెట్ తెలుసు మనుషులని దేశాలని దేవుడు మృగాలతో పోదుస్తుండే ఎందుకు ఇవన్నీ పడిపోయిన జీవితాలు ఆదామ వాళ్ళ పాపం వలన మొత్తం పడిపోయిన జీవితాలు కాబట్టి పడిపోయిన జీవితాలన్నీ మృగాలుగా తయారైన కాబట్టి గో గుమ్మా గురించి మనము యానిస్తున్నాము కొంత దీర్ఘంగా నుంచి ఈ రోజు దాన్ని నేను ఊహిస్తున్నా చూడండి మొదటిసారి ప్రటాన గంధము ఇరవై వద్యానికి మనం వెళ్తున్నాం ఇప్పుడు చూడండి ప్రతి స్థితిలో ఆత్మీయమైన చిహ్నాలను అన్నింటిని మనం గుర్తించగలుగుతూనే గాని ప్రభువు ఎవరి గురించి నువ్వు ఎప్పటికీ క్రహించలేవుండ కాబట్టి ఇప్పుడు చూడండి ఎనిమిదో వచ్చినం ప్రటాన గంధము ఇరవై వద్యము ఎనిమిదవ వచ్చినం భూమి నలు దిశల జనములను లెక్కకు సముద్రకు ఇసుక ఉన్న గోగు మా గోగు వారిని మోసపరిచి వారిని యుద్ధంలకు పోగు చెట్టకై వాడు బయలుదేరును కాబట్టి బైబిల్ కూడా సాయుధాని వాడే అని పోలిస్తుంది వాడు అనే పోలుస్తుంది అయితే ఈ గోకు మోగములు అనే అంటే సర్పములి తేళ్లు తొమ్మిదవ వర్షం జరిగింది వారు భూమి అంతంతటా వ్యాపించి నేను చూపించిన ఆ యొక్క బూరల తీర్పుకు సంబంధించిన ఐదవ బూర ఊదినప్పుడు ఏం జరిగిందంటే సైతానుడు ఆ యొక్క అగాధంలో ఉన్న అగ్ని కొలిమి దాని తాళపు తాళపు చెవులు పొందుకున్నాడు వాడు అంటే అధికారం ఇచ్చిన దేవుడు వాడు పోయి ఆ తాళాలు తెరిచినప్పుడు అందులో దట్టమైన పొగ బయటికి రావడము ఆ పొగలో నుంచి మిడతల దండు బయటకు వచ్చి భూమి అంతా కప్పెను అని నేను కాబట్టి మిడతల దండు తర్వాత చాలా మంది మిడతలు అదే టైంకి చూడండి ఆ వాక్యం ధరించే టైంకి ప్రపంచంలో అంతా మిడతలు వచ్చినాయి పంటలు తినేయడము దేశాలలో రకరకాల దేశాలలో మొత్తం కొన్ని పెద్ద గుంపు అవి కొన్ని వేల కోట్లలో ఉన్న ఆ ఎక్కడ పచ్చదండమంటే అక్కడ అంతపై తినేస్తాయి పొలాలలో పంటలల్లో మనం చెప్తున్న వాక్యానికి ప్రకృతి నెరవేరుతుంది కానీ దేవుని వాళ్ళకి చూపిస్తాడు మోసపోకండి మన దేశాలకు కూడా వచ్చేసినాయి అప్పుడే మిడతల దండు ఆ వాక్యం అయ్యే ఈ గోగుమ్మ నుంచి ఇప్పుడు మనం ధ్యానిస్తున్నాం గత నాలుగు ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి ధ్యానిస్తున్నాం ఆల్రెడీ గోగు మాగుల యుద్ధం స్టార్ట్ అయింది అనేసి ప్రపంచంలో వాళ్ళు ప్రకృతి సాధన చూస్తున్నారు వాటిని కానీ అవి ప్రకృతి సాధించడానికి మనం మోసుకోవడానికి మనము మతపరమైన జీవితంలో లేము వాటిని సమస్తాన్ని పెంటకు ఉపగ్రహించుకొని బయటకు వచ్చినాం ఆయన కొరకు ఆ యొక్క శ్రీ అనుపరతం మీద నివసించడానికి మనం బహు కష్టము సీ అను పోలకం ఎక్కాలంటే తప్ప ఎవ్వరూ దాని మీద అడుగు పెట్టలేరు ఎక్కలేరు దాన్ని అలసిపోతారు అన్నట్టు వారి కాబట్టి వాడు బయలుదేరిండి ఆల్రెడీ భూమి అందంతటా భూమి నలు దిశలండు జనములను లెక్కకు సముద్రకు ఇసుకబనే ఉన్న గోగు మా గోగు అని వారిని మోసపరిచి అంటే వాళ్ళు ఆల్రెడీ మోసపోయినారు అనేది వారిని యుద్ధంలోకి పోగుచేటకై వారు వాడు బయలుదేరును వారు భూమి అంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ఇప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది తొమ్మిదో వాడి ఆధీనంలో ఈ గోగు మా గోగులు నాలుగు దేశాల నుంచి వచ్చిన వారిని అందరు ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే చూడండి తొంగి వచ్చి వారు భూమి అందంతటా వ్యాపించి మిడతల దండలాగా పరిశుద్ధుల శిబిరమును మీరు చెప్పండి ఎవరు చెప్పారు పరిశుద్ధుల శిబిరం అంటే ఏంటి చర్చస్ శిబిరము అంటే సంఘాలు ప్రపంచమంతటా చర్చస్ మీద అటాక్స్ తర్వాత ప్రియమైన పట్టణమును చెప్పండి ఎవరు చెప్పారు ప్రియమైన పట్టణం దీన్ని బైబిల్ కామెంటరీస్ బైబుల్ ప్రాపర్సి టీచర్స్ ఏమన్నా ప్రియమైన దేవునికి ప్రియమైన పట్టణం ఏంటి ఎరులేమే కదా అంటారు చెప్పండి మీరేమంటారు అక్కడ తెలిసిపోయింది మీరు గొప్ప జనంలో ఉన్నారా లక్షలాదున్నారా ఎవరు చెప్పగలరా చెప్పండి ప్రియమైన పట్టణం అంటే ఏంటి అది ముట్టడి వేయబడబోతుంది ఖచ్చితంగా ముట్టడి వేయబడుతుంది ఎందుకంటే సైతానం ఆ దినంలోకి వచ్చింది అది నేను చూపించిన ప్రణంగం ప్రణాదిన కూడా మీకు గతంలో గట్ట వాడు వాడు నిజంగా నాగుంపాము అనుకుంటున్నారా కానీ కాదు గట్ట సర్పము డ్రాగన్ బైబుల్ లో ఉంది వాక్యం డ్రాగన్స్ ఉన్నాయని కానీ అవి కళ్ళకి కనిపించిన డ్రాగన్స్ నేను ఆత్మ నేత వాళ్ళకి కనిపించారు ప్రభు నా ఆత్మీయ నేతలు దిప్పండినైనా నేను వీటన్నిటిని చూడాలా చిహ్నాలని వీటి వెనుక ఉన్న దురాత్మలు ఎవరు నేను వాటిని చూడాలా ప్రభు కాబట్టి ఇప్పుడు చెప్పండి ఎవరు చెప్తారు ఈ శలేము సమాధానం కొరకు ప్రారంభించడి అని చెప్పబడ్డ వాక్యాన్ని ప్రకృతి తీసుకుంటారు కానీ ఎవరికి తెలుసు పరమ ఎరుసలేముంది అనే ఒకటి దళితుల అష్టపతి గల పౌలు చెప్తా ఉంటాడు పైన ఏరుశలేం వేరే భూమి మీద ఉన్న ఏరుసెలు వేరే అన్నాడు ఎంతమంది జ్ఞాప వాక్యం పరలోకంలో ఉన్న ఎరుసలం వేరే భూమి మీద ఉన్న ఎరుసలం వేరే ఇప్పుడు చెప్పండి అసమైన ఏర్శులనేది ప్రేమైన పట్నం ఏది పరమ ఎరుసలేమే అంటే క్రైస్తవులే దేవుని బిడ్డలే దేవుని బిడ్డలను దేవుని బిడ్డలను ముట్టడి వేసి వేయగా అంటే ఖచ్చితంగా దేవుని బిడ్డలు ముట్టడి వేయబడతారు అని చెప్తుంది ఆ వాక్యం తొమ్మిదవ వచ్చాయో తొమ్మిదో వచనంలో అంటే గొప్ప జనం అందరు ముట్టబడి వేయబడతారు అంటే మిడతలు ఆ పంట అంతా పట్టినప్పుడు ఏం చేస్తాయి చెప్పండి తినేస్తాయి పంటని సర్వనాశనం చేసేస్తాయి కొరికి పడేస్తాయి కొంచెం తినేస్తాయి కొంత కొరికి పడేస్తాయి పంట పోయింది దేవుని పంట ఐదు తినేస్తున్నాయి ఎందుకు గొప్ప జన సమూహం సగం సత్యం సగం అంటే వారు శరీరానుసారంగా జీవిస్తున్నారు అని చెప్తున్నారు కేవలం ఆదివారమే వాళ్ళ ఆత్మానుసారంగా ఉంటారు తగ్గిన రోజులలో చిరంశాలు జీవిస్తారు వాళ్ళందరూ ముఠడి వేయబడతారు పన్నెండవ దినా చూస్తాం మన ప్రాణంగా వాడు లక్ష మందిని ఏమి చేయలేక గొప్ప జనం సమూహం వెంట ప్రయాలు జరగ చూపించిన వాక్యం విర్యుని ధరించుకున్న స్త్రీ అరణ్యంలోని స్త్రీ అరణ్యంలోని స్త్రీ లేక సూర్యుని ధరించుకున్న స్త్రీ అనే ఒక మన వాక్యాలలో ఆ స్త్రీ గొప్ప మందికి సాదృశ్యం ఎందుకంటే ఆయనకు సంబంధించిన సూచ్యంగా చూపిస్తుంటాడు అక్కడ ఆయన సూర్యుని ధరించుకుంది తన పాదముల దగ్గర నక్షత్రములు చంద్రుడు నక్షత్రము మార్తా మరియు తేడా అదే జరిగిన ఎన్నిసార్లు మీకు నేను మరియాకి ఆసక్తి వాక్యం మార్తాకి పరిచర్ చేయడం ఇష్టం ఎవరు పరిచర్ చేయాలా అతిథ్యం ఇవ్వడం ఏ ప్రభుత్వం సేవకులకి అతిథ్యం ఇవ్వడం చాలా ఇష్టం కానీ సేవకులు చెప్పే మాటలు విని విడుదల మరియా జీవితం నేనితిగా మన ప్రభుత్వ చేసిన కార్యాలన్నింటినీ సాక్ష్యాలను అన్నిటినీ వినాలన్న తప్పన ఆయన మీకు ఉండేది కాబట్టి ఈ గోగు మా గోగుల అన్నవారు సర్పములు తేళ్లు వీళ్ళందరినీ ఏం జరుగుతుంది వీళ్ళు ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా అంటే ఘట్ట సర్పం ఎప్పుడైతే ఈ మగ శిశువు ఎంట పరిగెత్తినప్పుడు ఏం జరిగింది వాళ్ళని చంపుతా వాక్యం దేవుడు అంత అధికారం ఇచ్చిండు లక్ష మంది గొప్ప జన సమూహాన్ని ప్రభుత్వం నడిపిస్తా ఉంటే వారి మెడల మీద కథలు ఉన్నాయని చూపించిన ఒకరోజు వాక్యం మేము ఎంత ఆలస్యమైపోయింది మన దుఃఖంతో ప్రభు కనీసం ఎప్పుడైనా నా పాపం క్షమించిన నా బిడలు స్వీకరించి పర్లో కొందని జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తున్న సమయంలో వారి ప్రాణాలను విడిచిపెడతారు అని నేను చూపించిన వాక్యం ఈ వాక్యం బైబుల్లో ఉంది నేను కొత్తగా చెప్తున్నాయి కావు అప్పటికి ఎంతమంది చనిపోయిన బలిపిట ఆత్మలన్న వాక్యం చూపిస్తే నీకు అర్థమవుతుంది నాదా ఎందాక భూ నివాసులకు తీర్పు తీర్చక ఎందువు అని నచ్చి చనిపోయిన వాళ్ళు విశ్వాసులు అర్థ సాక్షులు ఏడుస్తున్నారు అక్కడ దేవస్థానంలో ప్రార్థన చేస్తున్నారు బలిపిట ఆత్మలన్న వాక్యం మీరు మన గ్రూప్ లో చాలా భయం బాధకరము భయమేస్తా ఉంటుంది అది ఆ వాక్యం అప్పుడు ఈశ్వరావు అంటున్నాడు ఆగుసమి కొంతకాలమే మీ సహోదరుల సంఖ్య సంపూర్తి వరకు కొంచెం ఊపిబట్టండి అంటే ఏశ్వరావు చెప్పిన వాక్యం ఏం చేస్తాడా కొంచెం కాలం మీలాగానే ఇంకా చాలా మంది చావబోతున్నారు హతసాక్షులు కాబోతున్నారు వారి సంఖ్య సంపూర్తి అయినాక నేను అప్పుడు ఈ లోకానికి భూనివాసుల యొక్క తీర్పు నిలుస్తా అని చెప్తాను యేశ్వరావు ఆ ఒక్క క్లూతోనే అర్థమైపోయింది మనకి మతపరమైన క్రైస్తవ జీవితం అంతా శ్రమల పాలు కాక తప్పదు కానీ వాళ్ళు కావాలనే దేవునికి ఇష్టం లేదు మనకు కూడా ఇష్టం లేదు అందుకే ఈ సేవ వాళ్ళకి ఇవన్నీ చూపించాలా చర్చస్లో అందుకే ఇవన్నీ ఎక్కడ అవకాశం లేకపోతే అవన్నీ ఇక్కడ చూపిస్తూ నేను ఎందుకంటే చర్చస్లో లేదు ఈ నువ్వు ఎంత పెద్ద చర్చని తీసుకోలేదు ఈ ఎంత అద్భుతాలు స్వస్థతలు మీరెక్కడ జరిగే చర్చస్ కూడా ఈ బోధ లేదు అనేసి నేను వాళ్ళని తప్పు లెక్క పెడతలేదు వాళ్ళ పిలుపు వాళ్ళకున్న అభిషేకం అంతే మీకున్న అభిషేకం ఇదే అంతే తేడా తర్వాత ప్రియమైన పట్టణము పట్టబడగా వరలోకం నుండి అగ్ని దిగి వచ్చి వాళ్ళ నేను శ్రమ చర్చికే తర్వాతనే సర్పలకు తేళ్లకు మరోసారి ఈ వాక్యము దాన్ని రుజువుపరుస్తా ఉంది తీర్పు దేవుని ఇంటి యొక్క ఆరంభమ కాలము వచ్చి ఉన్నది అని పేతురు రాసిన పత్రికలు మనం అది అక్కడ ఆరంభం అయితే ఈ లోకస్థుల పరిస్థితి ఏంది ఫస్ట్ జడ్జిమెంట్ చర్చకే తర్వాతనే ఈ లోకస్థలకు తర్వాత పాదవర్షంలో వారిని మోసపరిచిన అపవాది అగ్నిగంధకములు గల గుండంలో పడవేయబడను అచ్చట ఇప్పుడు చూడండి అచ్చట ఏముంది మోసపరిచిన అపవాది ఫస్ట్ వాడు అపవాది తర్వాత ఎక్కడ పడవేయబడి అగ్నిగంధకములు గల కుండంలో తర్వాత ఇంకో అక్కడ ఆ క్రూర మృగమును అబద్ద ప్రవర్తి ఉన్నారు మీకు ప్రశ్న పాత రికార్డింగ్స్ బైబుల్ స్టడీ లో పాల్గొన్న వారు చెప్పగలరు ఇక్కడ సైతాన్ యొక్క త్రిత్వం ఉంది ఇక్కడ సైతానులు ఉన్నాడు పూర్వ మృగం అబద్ధ ప్రవక్త ఉన్నారు వీళ్ళు వీరు యుగ యుగములు రాత్రిం ఇది శిక్ష దేవుడి శిక్ష అయితే వీని సహవాసంలో ఉన్న వారు మనుషులు కూడా దివారాత్రంలో అక్కడ అగ్ని గంధకంలో కాల్చబడుతూనే ఉంటారు ఆ వాద జీవితాంతం ఉంటది ఇంకా ఇక్కడికి నేను వాక్యాన్ని ముగిస్తున్నా ఒక ప్రశ్న మీకు అందరు అపవాదటంటే సైతాన్ అని మీరు సనేసంగా చెప్పగలరు కానీ ఆ ఆ సైతాన్ త్రిత్వంలో ఎవరు అబద్ధ ప్రవక్త ఎవరు చెప్పగలిగితే మీరు ఏ గుంటున్నారో మీరు గుర్తించగలరు ఇక్కడికి వాక్యాన్ని క్లోజ్ చేస్తున్నా వచ్చే వారం దీన్ని మరి కొంచెం ముందుకు తీసుకెళ్లిపోతే ప్రకటన గ్రంథం ఇరవయో వాకి మనం ముగిస్తున్నాం వచ్చే వారం ఖచ్చితంగా ఇది ముగింపులకు వస్తుంది నేనైతే అట్లా అనుకుంటున్నా బట్ ప్రచిద్దం ఏ రీతి ఉంటే అట్లా మేము ఉండిపోతా ఉంటది కాబట్టి ఒక హెచ్చరిక ఏంటంటే గోగు మా బొగులు యుద్ధము ఇప్పుడు జరుగుతున్న ఇరాన్ ఇస్రాయల్ దేశం మధ్య కానే ఇరాన్ ఉర్మాన్ రీతిగా కొంతమంది ఈరోజు కానీ మనం చూసినాము గొగులోను ఇరాన్ ఉత్తర ప్రాంతంలో ఉండే మైదానంలో ఈరోజు లేదని చూపించిన అది భూగదం భూ పూత భూ దిగ్ధంలోకి తవ్వి ఎవరు బయటకు తీయలేరని అట్లనే పట్టణము ప్రకృతి సహజమైన ఎరుసలేము అది పరమ ఎరుచులేము అంటే రక్షింపబడ్డ వారికి సాదృశ్యం కానీ సగం సత్యం సమ అబంగా కాబట్టి వాళ్ళందరూ పట్టబడతారు గొప్ప జనం అంతా ఈ గోగు మహోగులని సర్పమృతేళ్ల గుంపుల ఐదవ గురలో వీరు ఆరు నెలలు చిత్రవధ హింస అనుభవిస్తారు గొప్ప జనం కాని ఆరవ దేవుడు సైతానికి అధికారం ఇచ్చిండు మరణం మీద అందరూ హత సాక్షులు అవుతారు డైరెక్ట్ గా చెప్తున్నాను ఇంకా మొహమాటం ఏం లేదు అందరూ హతసాక్షులు అవుతారు సగం సత్యం సగం అబద్ధంలో ఉన్న గురి కలికలు నూనె కొనుక్కోడానికి వాళ్ళు సంత అక్కడ దొరికించుకొని చంపుతారు వాళ్ళని చిత్ర వద చేస్తారు వారి సంపాదన అంతా తినేస్తాయి వారి ఆస్తులు అన్ని మింగేస్తాయి ఇంతవరకు సుఖానుభవంగా జీవించిన వాళ్ళు అమాంతంగా వాళ్ళ కళ్ళ ముందు అన్ని పోతాయి బ్యాంక్ అకౌంట్స్ అన్ని క్లీన్ అయిపోతాయి ఆస్తులు కొల్లగొట్టబడితే దోచుకోబోతారు మనుషులు అప్పుడు రిక్తహాస్థలతో దేవుని సన్నిధికి వస్తారు అప్పుడు నీ పరిస్థితి ఏంటి నీ సేవ ఏంటి లక్షల వారిని ప్రపంచంతో నడిపిస్తూ వారి పరకు ప్రార్థన చేస్తే పరిశుభాత్మ అభిషేకం వస్తుంది వాళ్ళ పశ్చాత్తాపంతో అప్పుడే వారి జీవితంలో అంటే మహాశ్రమలలో గొడబిల్ల రక్తంలో వారి వస్త్రాలను అప్పుడే ఉతుక్కుంటున్నారు వాళ్ళు అప్పుడే మెడల మీద కత్తులు వాళ్ళ మరణాలు వారి ఆత్మలు ప్రభుచంతకి చేర్చబడతాయి అప్పుడు పెండ్లి విందుకు వస్తున్నారు వీళ్ళు ఈ రికార్డింగ్స్ మీరు ఎప్పుడన్నా గమనించండి గతంలో ఉన్నాయి వుద్దిలేని కండికలు సంత ఏమైంది వాళ్ళ పరిస్థితి వాళ్ళు బహు నీట్ గా కానీ పెండ్లి విందుకు వచ్చిండ్రు గెస్ట్ల లాగా స్థితిని పోగొట్టుకొని గెస్ట్ల వస్తే దేవుడు ఎంతో త్రయగలవాడు చూడండి ఆ గెస్ట్లైన అందరిని పెండ్లి విందులో వారికి మంచి వస్త్రాన్ని ఇచ్చి వారిని కూడా పెళ్లి కుమార్తెగా మార్చుకుంటాడు ఆయన ప్రేమ అది ఎటువంటి ప్రేమ ఇంకా ఎక్కడ మనం చూడం యేసు వారి ప్రేమ అంత శ్రేష్టమైంది దేని తను పొందగలం దాన్ని కొంతసేపు కళ్ళు మూసుకొని ప్రభానికి అటువంటి ప్రేమతో నన్ను ప్రేమించింది నేను ఏ గుంపునో ఈరోజు నా చూపించమని ప్రార్థిస్తున్నాను నేను ఇంకా గొప్ప జన సమూహంలా ఉన్నానా రోగాలతో పీడింపబడుతున్నా దయ్యాలతో పీడింపబడుతున్నానా పండగ క్రైస్తవులాగా జీవిస్తున్నానా అచలబద్దమైన జీవితంలో ఉన్నానా ఏ షాగులాగా సుఖానుభవాన్ని ఆశ్రయించినా భ్రస పడిపోతున్నా చూపించినా నా పట్ల నీ కనుకరిని చూపించడాన్ని క్షమించు ఈ రాత్రి ప్రభువ నేను గొప్ప జన సమూహంలో పోవాలంటే ఏం చెయ్యాలా నాకు ఆ మార్గం చూపించు ప్రభువా గొప్ప జన సమూహము నోట్లో అబద్ధం లేదు మీరు నుదుటి మీద ఏ నింద లేదు అన్నది వాక్యం పరిశుభ్రంగా పవిత్రంగా నీతిని అనుసరించిన వారు అటువంటి జీవితం నాకు అనుగ్రహించు ప్రతిరోజు మీతో సాహసంగా నడపాలబోతున్నాసం రెండు గంటలు ఈ లోకంలో ఎన్నో గంటలు ఖర్చు పెట్టుకుంటున్న స్వార్థంతో కానీ అది నన్ను మరణానికి నడిపిస్తుంది క్షదానుసరమైన జీవితం మరణం ఆత్మానుసారమైన జీవితం నిత్య కాబట్టి నేను ఆత్మానుసారమైన జీవితంలో మమ్మల్ని నడిపించి ఈ వాక్యాన్ని తనని ఆశ్రయించండి అనేకల జీవితంగా ఫలభరితం చేయండి మాకు రాత్రి మంచి ధర రాండి వేపుల్లే విస్తృతించే మరియు మరోసారి మీ అనేక పాత్రలు మనం నడిపించమని యేసు క్రీస్తు పరిషత్ నామం ప్రార్థించి ఆమె గుడ్ నైట్ మన ప్రభుత్వ యేసు క్రీస్తు కృప సమాధానం నడిపింపు మనందరికి సదాకాలం తోడైన